పరశుద్ధి దేవ మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీకెంతో వందాలేసయ్య గొప్ప దేవ చీవుంగల తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతి గున్న దేవ మహాక మర్వాధికారి సకల యుగములలో రాసైన దేవానికి ఎంతో వందాలు ప్రభావర్శ ప్ర మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరచుకుని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావ తివరాత్రులు మమ్మల్ని కాచి గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వర్ణాలు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించడంనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మాలో ఇంకేమైనా ఆయాసకరం అంటే ప్రవా నూటి ధర తలంబల హృదయం ధర పాపం చేస్తే మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం అయినా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావా హృదయంలో అంతరంగంలో మీ తేటగా మీరు కనిపిస్తున్నైనా కాబట్టినైనా ప్రతి దిశలో ప్రవ మీకు అనుకూలంగా మీకు అంగీకారంగా మేము జీవించాలనే సహాయపడండి మీ సంపూర్ణతలు నడిపించమని ప్రధిష్టమైనా గొప్పదేవ ఈ మధ్య కాలసంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యానికి కృపణ మీరు మాకు అనుగ్రించినారు ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నామైనా అయినా వాక్యం మాట్లాడండి ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రభు మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభు వాక్యంలో నీ సత్యాన్ని మేము మా ఆత్మీయని తల్లి పని ప్రాబ్ మమ్మల్ని బలపరచండి మా శరీరాన్ని స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాలను కొట్టివేమో ప్రార్థమైనా మీలాంటి మనసు మీలాంటి హృదయమ్మ కనిగిరించినైనా రానిప్పుడు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆరంతలో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపి కనిగిరించి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంత్రి ఆ మెయిన్ ఎవరు నన్ను చియ్యవాడు ఎవరు నన్ను చెయ్యడుచినా నేసు చెయ్యి వడు తల్లి ఆయని తల్లి ఆయని లాలించును నన్ను పాలించును ఎవరు నన్ను చెయ్యిడిచినా నేసు చెయ్యిబడు చెయ్యిబడు చెయ్యిడువడు విడువాడు వేదల శిములా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడు వేదల శిములా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడునే ఎవరు నన్ను చెయ్యిచినా నేసు చెయ్యివాడు ఎవరు నన్ను చెయ్యిచిన చె విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు యేసు చెయ్యి విలువడు ఆత్మ చేతా అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేతా నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యడుచినేసుడు ఎవరు నన్ను చెయ్యడుచినేసుడు చెయ్యి విడువడు చెయ్యి విడువడు చెయ్యి విడువడు ఆమె భూమి ఆకాశములు సృజించిన ఏ సయ్యానికి స్తోత్రం భూమి ఆకాశములు సృజించిన ఏ సయ్యానికి స్తోత్రం నీ ఆశర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనేలా మరచిపోదును అలెలు ఎలుయెలుయా అలెలు ఎలుయ అలెలుయా బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను దినదశలో నేనుండగా నన్ను విడువనై నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను దినదశలో నేనుండగా నన్ను వేడు వనైతి భూమి ఆకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును అలెలు ఎలుయెలుయా అలెలు ఎలుయెలుయా జీవాహారమై నీదు వాక్యము పోషించను నన్ను ఆ కలితో నను తృప్తి పరచితివి జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో కలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి భూమ్యాకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హలెలు హెలుయా హలెయలు హెలుయా భుజంగలను అనివేసి కాచినవు నన్ను ఆ పదలో చిక్కునగా నన్ను భుజంగములను అణిచివేసి కాచినవు నన్ను ఆ పదలో నను లేవ నెత్తివీ భూమి ఆకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు ne ne la marachi podunu hallelujah hallelujah hallelujah hallelujah నూతన ఎరుశలిం నిత్య నివాసమని తెలియ జేసీ నీట్ూర్పులో నేనుండగా నను ఉజీవ పరచితీవీ నూతన ఎరుశలిం నిత్య నివాసమని తెలియ జేసీ నీట్ూర్పులో నేనుండగా నను ఉజీవ పరచితివి భూమ్యాకాశములు Shrujin Chinae Saiyanike Sutra Nia Sharyamaina Kriyalu Nenela Marachipodunu Nia Sharyamaina Kriyalu Nenela Marachipodunu Hallelujah, Hallelujah, Hallelujah Hallelujah, Hallelujah, Hallelujah Hallelujah థ్యాంక్ యూ చిన్న వాక్యం చూసుకుందాము ప్రార్థన చేస్తాం దేవుడు మనతో మాట్లాడాలా మనం బలపరచాలా దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు ఆయన ప్రార్థన చేద్దాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలో తండ్రి నీకు ఎంతో వన్నా భూమి ఆకాశాన్ని సముద్రాన్ని వాటిని సమస్తమును నోటి మాట ద్వారా అనగా మీ వాక్కు ద్వారా ప్రభావ సృష్టించిన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్న అబ్రహా సాకు యాకోల గొప్ప దేవ మా పితృ పరిశుద్ధుల తండ్రి నీకేస్తున్నా యుగ యుగములు జీవించేవాడ సర్వోన్నతుడానికి ఎంతో వన్నాాలిసయ సమస్త సృష్టికి మూల కారకుడానికి ఎంతో వన్నాలు నా దేవ నా ప్రభావ ఈ యొక్క మధ్య మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృప మీరు మాకు అనుగరించినారు ప్రభా గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించినారు ప్రభావ మిమ్మల్ని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారు గొప్ప దేవ దీన దశలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఆయన మీ కృప మా లే మా మీద లేకుంటే మేము నశించిపోయే వాళ్ళం ప్రభావ కానీ నైనా మీ కృప వెంబడి కృప మీరు మాకు అనుగ్రహించినారు ప్రతి దశలో ప్రవ్వా భుజంగములను మీరు అనగదొచ్చి ప్రవ్వా ఆ స్థితిలో నుంచి మీరు మమ్మల్ని లేవనెత్తినారు గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో ఉన్నారు మా పాపముల కొరకు అయి ఆ కలువరిశిలోనైనా మీరు ప్రభావ మా కొరకు మరణించినారు మా పాపములను మా శాపములను మా రోగములను మా ఎసలను వాటి అన్నిటిని భరించినారు ఆ మీద మాకు బదులుగా ప్రభావం మరణించి వాటన్నిటి మాకు విడదలు కల్పించినారు నైనా గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు ఇస్తయ్యా మీ యొక్క మరణ ద్వారా మమ్మల్ని అబ్రహామ సంతానంగా మార్చుకున్నారు వాగ్దాన వారసులుగా దేవుని ఈసరాలుగా పరిశుద్ధ జనాంగంగా మమ్మల్ని మార్చుకున్నారని ఆయన వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలు వరాలు మాకు అనుగరించారు పరిశుద్ధ ఆత్మ సైతన్ రాజ్యం తొక్టకు మమ్మల్ని బలపచ్చినైనా శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వంద ప్రవ్వాధ్య కనసంలోనైనా మీ వాక్య మీద ధ్యానిస్తూ పోతుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడడం ప్రభావ మీరు మాట్లాడకపోతే మేము చచ్చిన వారు కాబట్టి మీ స్వరం వినాలా మీంటే మేము జీవం ప్రవ్వా మీ వాక్య విని ప్రవ్వాటికి విధేయత చూపించినప్పుడే మాకు జీవం ప్రవ్వా కాబట్టి మీరు మాతో మాట్లాడడం మమ్మల్ని జీవింపజేయమని మమ్మల్ని ఉజ్జీవింపజేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రభావ మీకు పరిశుధాత్మతో మమ్మల్ని అభిషేకించి ఇంటిని వాళ్ళందరినీ ఆశ్రయించి మీరే మాట్లాడి మహింపందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి ఐ మీన్ కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించాలని చెప్పి నేను ఎంతగానో ఆశపడుతున్నాను కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరో ఏసు ప్రభు మన ప్రభు మన తండ్రి ఒక విషయం మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ అధ్యాయం మనం చూసినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఆక ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే బాణిసత్తలున్న మనల్ని దేవుడు ఐకుప్తి అనే ఈ లోకంలో నుంచి ఆ ఇనుప కొలుములో నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చిండు ఇది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు మన జీవితంలో మోస ద్వారా దేవుడు ఆనాడు ఇసల్ ప్రజల్ని అవిగుప్తుల దేశం నుంచి బడి తీసుకొచ్చండు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఇది అరణ్య యాత్ర ఈ యాత్రలో మనకి ఖచ్చితంగా శ్రమ ఉంటుంది ఏదో ఒక రూపంగా మనకు శ్రమ ఖచ్చితంగా వస్తేనే ఉంటుంది వాళ్ళు శ్రమలు పొందినరు ఒక తరం వాళ్ళే ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క పాలుతేను ప్రవర్తించే దేశంలో ఉన్నారు మిగతా తరం అంతా పోయింది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మనం ఏ తరంలో ఉన్నాం అక్కడ మోస మీద ఎంతో మంది సని గిన్న్రు మోస మీద తిరుగుబాటుతనం చేసిండ్రు ఎంతో మంది వాళ్ళందరూ సంహారకుని చేత సంహరింపబడ్డరు వాళ్ళంతా కానీ ఒక్క తరం వరే పాలు తేన ప్రతి దేశాన్ని ప్రవేశించినారు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా ఎన్నోసార్లు దేవుడికి వాళ్ళ అవిదేత చూపించిండ్రు ఇస్రాలు ప్రజలు మోస మీద ఎంతగానో సనిగింద్రు వాళ్ళు మోస అంతా దీనుడ ఉండి కూడా ఆయన ఎంతో సనుగుతున్నా గానీ ఆయన భరించి దేవునికి మొర దేవుడు వాళ్ళకు ఆయనకు ఆదరణ కల్పించడం విడుదల కల్పించటం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం బైబిల్ గ్రంథంలో ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఆ నూట ముప్పై ఆరో అధ్యాయంలో చూడండి మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును అలలుయ ఇది మనం అర్థం చేసుకోవాలా మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడున్నావు నువ్వు దీనదశలో ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు ఎట్లా మనం ప్రశ్నించుకోవాలా ప్రవ్వా నేను ఎప్పుడున్న దీనదశలో ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును నీ కృప నా మీద ఎప్పుడు ఉంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మన జీవితంలో మనం పరిశీలించుకుంటామని అన్నట్టు ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్న వాళ్ళము ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాం మనం ఆయన కృప మనల్ని ఎంతగా మనం రక్షించింది ఆయన కృప మనల్ని ఎంతగా ప్రేమించింది ఆయన కృప మమ్ ఎంతగా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది దీనదశలో ఉన్నప్పుడు దీనదశ దీన అన్నప్పుడు నీకు ఎలాంటి ఆదరణ లేదు ఎలాంటి సమాధానం లేదు ఎలాంటి స్థితిలో లేదు అలాంటిటప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన చూడండి అట్ట జ్ఞాపకం చేసుకుంటామా దీనదశలో ఉన్న ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మన ప్రభువు ఇస్రాల్ ప్రజలు ఎంత అవిదేత చూపించినా గానీ దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళు ఏడ్చి మొరపెట్టినప్పుడు అవిదేత నుంచి బయటకు వచ్చి ఒక ప్రవక్త బోయి ఒక యాజకుడు పోయి హెచ్చరించినప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకొని మళ్ళా తిరిగి ప్రభు శాంతికి వచ్చి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వింటున్నాడు తర్వాత మళ్ళా అవిదీత చూపిస్తున్నారు ఇది యుగ యుగాల నుంచి ఈ రోజు కూడా అది జరుగుతూనే ఉంది అయినా కాని ఆయన కృప మటుకు మనం ఇచ్చిపోలేదు ఇది మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో ఆయన కృప లేకుంటే నువ్వు ఒక్క క్షణ కూడా నీకు ఆదరణే ఉండదు ఎందుకంటే నేను నా జీవితంలో దేవుడు ఎంతగా కృప ఇచ్చిండో నేను అది వర్ణించలేను ఏ దీన దశలోన్నా కూడా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రతి దశలను మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆ దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కానీ ఆ దీనదశ మనకు వచ్చినప్పుడు మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏ స్థితిలో నడిపించాడు పాపంలో మన చచ్చిన వారి ఉన్నప్పుడు ఆయన వచ్చి మనల్ని బ్రతికింపజేసిండు ఆయన మరణం ద్వారా ఆయన జీవము మనకు అనుగ్రహించి మనల్ని బ్రతికింపజేసిండు కాబట్టి ఆ దీనదశలో ఉన్న మనల్ని ఆయన ఉన్నత స్థితిలోకి లేవనెత్తిండు ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనకి ఆ యొక్క ఆధిక్యతను అనురాగమైన ప్రేమ మన పట్ల చూపించి ఆయన బిడలుగా మనల్ని హత్తుకున్నాడు ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రతి దశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని వాక్యం ఉంది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందంటే ఎంత దీనస్థితిలో పోయినా కానీ ఆయన విడిచిపెట్టరు చాలామంది జీవితాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు కష్టాల పాలు మన శ్రమలో మనం పోతున్నప్పుడు ఎంతో మంది క్రైస్తవులు ఆయనను విడిచిపెట్టినట్టు మనం చూస్తాం రీసెంట్లుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు ఒక వర్క్ వచ్చింది ఇక్కడ గాంధీ హాస్పిటల్ బోయగూడ దగ్గర అయితే అక్కడ ఒక మేస్త్రి సెంటరింగ్ అతను నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నా పేరు త్రూ కాలర్లు కొడితే జాకప్ మేస్త్రి అని ఆయన ఫోన్ చేసిండు ఆయనకల్లా సార్ ఇచ్చిండు మేస్త్రితో మాట్లాడమని ఆయన నాకు ఫోన్ చేసింది నా పేరు జాకప్ అని వచ్చి ఉంటుంది అక్కడ మేస్త్రి త్రూ కాలర్లు అయితే ఆయన పిలిచిండు మీరు ఒకసారి కలవాల బ్రదర్ అని అని చెప్పండి సరే మేస్త్రి కలవాలంటే పోయినాం మాట్లాడాను తర్వాత రేట్ అంతా మాట్లాడము అంతా ఓకే అయిపోయింది తర్వాత బ్రదర్ మనం ఒకసారి ఛాయ్ తాగుదామా అని చెప్పాను ఆయన సరే తాగుదాం బ్రదర్ అని చెప్పంటే సరే ఆయన కొత్త పరిచయం కదా బొట్టు గిట్టు పెట్టుకున్నాడు అంతా ధూమ్ధాముగా ఉంది తాగితలు కట్టుకున్నాడు ఏదేదో ఉన్నాయి చేతులు కావన్నీ సరే ఎవరైతే మనకి ఎందుకు నాకు నాకు అనిపించింది దీనికి చెప్పాలి ప్రభు అని నేనైతే తీర్మానించుకున్నా సరే మంచి అవకాశం కదా సరే అని చెప్పేసి పోయినాం హోటల్ పోయినాం పోయి ఛాయ్ తాగే తాగిన తర్వాత ఆయన అడిగిండు నువ్వు నువ్వు చర్చికి వెళ్తావని అడిగిన్నాను అవును బ్రదర్ మేము చర్చ్కి వెళ్తే మేము క్రిస్టియన్స్ ఎస్లో నమ్ముకున్నాం అని చెప్పంటే మీరు ఫస్ట్ ఫస్ట్ నుంచి నమ్ముకున్నారా మధ్యలో నమ్ముకున్నారా అంటే మీరు హిందూ బ్యాక్గ్రౌండ్ అని అడిగిండు అవును బ్రదర్ మేకప్పుడు హిందూ లాగే ఉన్నాం కాబట్టి ప్రభు నమ్ముకున్నావు నాకు సాక్ష్యం కొంత చెప్పినా అయితే నేను కూడా చర్చికి పోతాను బ్రదర్ అని చెప్పని ఆయన షాక్ అయిపోయినా ఒకప్పుడు పోయిట్ బ్రదర్ అని చెప్పిండు నేనే షాక్ అయిపోయినా ఏంది ప్రభా ఈ నేను చచ్చిపోయని చెప్పి అంటున్నాడు తర్వాత మరి బొట్లు పెట్టుకున్నాడు ఏంది ప్రభా అంటే అప్పుడు నన్ను దేవుడు నాకు చూపిస్తున్నాడు ఆయన ఆయన నోటి ద్వారా విను అని తర్వాత మరి ఏం బ్రదర్ మీరు చచ్చిపోతే మరి ఏంది బ్రదర్ మీరు బాప్సం తీసుకున్న బ్రదర్ అంటే ఆ తీసుకున్న బ్రదర్ అని మరి ఇదేం బ్రదర్ అంటే అప్పుడు చెప్పిండు దేశప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి అని బాధలు పోతాయి అని చాలా మంది చెప్పిండ్రు నాకు కాబట్టి దేవుడు కష్టాలని తీర్చిండు నన్ను మంచి స్థితిలో నేనున్నా తర్వాత మొత్తం నాకు కష్టాలు అన్నీ ఆరంభించడం స్టార్ట్ అయిపోయినాయి అన్ని నలుదిక్కల నుంచి నాకు శ్రమలు వచ్చినాయి అన్నీ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను విడిచిపెట్టేసి మళ్ళా రిటర్న్ మళ్ళా మా దేవులు మా దేవతలు మొక్కుతున్నానని చెప్పి చెప్పిండ నాకు నోట్లోంచి మాట రాలే ఎంత దుఃఖం అనిపించిందంటే అంటే వాపసం రక్షణ పొంది ప్రార్థన పోయేవాడు సడన్గా అట్టెట్లా మారుతాడు విగ్రహాన్ని ఎట్లా తిరుగుతాడు చూడండి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకు క్రైస్తవులు లేరు అంటారు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కష్టాలు బాధలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు సుఖంగా అంతా బాగున్నప్పుడు మంచిగా ఉంటుంది దేవుడు అవసరం ఉండదు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఎందుకంటే దేవుడు కూడా మనల్ని శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు శ్రమలో గుండా పోతే గానీ నీ విశ్వాసం పరిపూర్ణం కాదు నువ్వు సంపూర్ణంగా ఆయన కొరకు బలపాటు జయించకపోతే రాబోయే దినాల్లో ఇంకేమో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా జీవించగలవు నీ విశ్వాసం ఎట్లా బలపడుతుంది నీ విశ్వాసం అది దేవుడు చేస్తారులే అని నీ విశ్వాసం ఉందా ఆయన చేస్తాడ నమ్మకంతో విశ్వాసంతోనే జీవిస్తావా ఆ టైంలో నీకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు నీ విశ్వాసం ఏమైపోతుంది అది ఒంటి చనిపోతుందా ఆ శ్రమలకు నీ విశ్వాసం నిలబడుతుందా అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే ఆయన చెప్తున్నాడు బాగానే ఉన్నాను కానీ ఒక్కసారి ఏమైందో తెలియదు సడన్ గా నాకు మా స్థితి మై భయంకరంగా అందుకే విడిచిపెట్టేసి చర్చకు బంద్ చేసిన మా ఫ్యామిలీ అంతా బ్ ఇప్పుడు మేము ఎప్పటిలాగా ఎదా విధి అప్పుడు నేను కొంత వాక్యం చెప్పిన కొన్ని వాక్యాలు చెప్పిన తర్వాత ఆయన ఆలోచనలో ఎందుకంటే ఆయన హృదయాన్ని దేవుడు చూపిస్తున్నా నాకు ఆయన ఎలాంటి బంధకాలు ఉన్నాడు చూడండి నాకు ఎంతో బాధ అనిపించింది అంటే దేవుడు ఏదో వరకు నేను అప్ప చెప్పాల పని ఆయన ఎందుకు దేవుడు కల్పించిండు అని ఎవరో తెలియదు మనకి కానీ దేవుడు ఒక మార్గం ఇస్తుండే ఒక అవకాశం ఇస్తుండే అతను మళ్ళీ తిరిగి నువ్వు తీసుకొని రావాలని దేవుడు నాకు చూపిస్తుంది మాట్లాడుతున్నాడు వాక్యం చెప్పిన అప్పుడు చెప్పిన బ్రదర్ ఈ లోకంలో మీకు శ్రమ నేను మీకు తెలియదా బైబుల్లో బైబుల్ ఉన్న ప్రతి ఒక్కరు శ్రమల లేదా ఎవరు చెప్పండి సుఖానంలో వాళ్ళు ప్రతి ఒక్కరు శ్రమల వాళ్ళకి ఎట్లా శ్రమలు రకరకాల విధాలు వచ్చినాయి సేవలో రోగాలతోని కష్టాలతో ఎన్నో శ్రమలు ఎందుకు ఇవన్నీ వస్తాయి అంటే నువ్వు సంపూర్ణంగా నువ్వు తయారయ్యి ఇంకొక లెవెల్కి నేను తీసుకుపోతాడు ఇంకొక స్టోల్ ఇంకొక ఇంకొక రోల్కి దేవుని తీసుకుపోతాడు కాబట్టి ఇవన్నీ మనకు తప్ప ఇవన్నీ నలుగు నలు నుంచి అటాక్స్ వస్తూ మనకి మనం మధ్యలో ఉంటాం చుట్టుపక్కల నుంచి మనకి సరౌండింగ్ని మొత్తం మీద మనకి అటాక్స్ వస్తూ అయినా కానీ నువ్వు భయపడద్దు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కదా ఆయన వాగ్దానం చేసిండు కానీ మనం మర్చిపోతున్నాం ఆయన వాగ్దానం నమ్మదగిన వాడైనా ఆయన మాట ఇస్తే తప్పడు కానీ మనం తప్పుతాను ఒక కష్టాలు బాధలు చూసి విశ్వాసం ఏమైపోతుంది మంది మన మన మన జీవితంలో ఎటువైపు మనం మన ఫెయిత్ ఏమైపోతుంది ఆశ్చర్యం అనిపించింది నాకు కాబట్టి ఆయన ఎంతగా ప్రేమిస్తాడు నీకు కష్టాలు ఇస్తే నువ్వు దేవుని మర్చిపోతావా అది ఎంతగా అతను బలపరిచిన తర్వాత బ్రదర్ కొన్ని విషయాలు నేను మళ్ళా నీకు చెప్తా కాబట్టి నేను టార్గెట్ పెట్టుకున్నా ఈ వర్క్ అయిపోయే లోపు ఈ విద ఈ వ్యక్తిని ఎట్లయినా సరే ప్రభు మళ్ళీ నీ సన్నితిని నడిపిస్తా నేను తీర్మానం చేసుకున్నా ప్రభు సాయకుడు ఎట్లనేది నాకు తెలియదు ఖచ్చితంగా దేవుని ఆత్మ నడిపిస్తారు ఆ అతను మరల తిరిగి ప్రభులోకి నడిపించాల బహు కష్టం కదా చూడండి కష్టాలు ఉన్నప్పుడు నమ్ముకుంటే అన్నీ పోయినాయి మళ్ళా దేవుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని కూడా అడుగు అడుగుని ఎక్కడ మన విధేయత ఉన్నా గానీ ఎక్కడ మన దేవునికి విధేత చూపించకుండా పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు మన కష్టాలు పెడతా ఉంటాడు ఎందుకంటే అది అది సంపూర్ణంగా కాల్చబడాలా మనం సగం సత్యం సగం అబద్ధంలో ఉండొద్దు మనం సంపూర్ణగా బలిపీఠ మీద బలిపశువు సంపూర్ణంగా దహింపబడితేనే గానీ అది ఇంపోయిన సువాసనలాగా మనం ప్రభుత్వాన్ని చేయదు మన హృదయాలు పట్ట కాల్చబడాల ప్రతి దినం మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలా ఇవన్నీ మనకు తప్పు అన్నట్టు కాబట్టి ఆ స్థితిలో ఉన్న ఇస్రాల్ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఎంత కృపగల దేవుడు ఆయన కృప ఎంత ఉంటుందంటే ఆయన హృదయం అంతగా కదిలింపబడుతుంది ఆయన బిడ్డలు నశించిపోతుంటే అవిద్యత చూపించినా కూడా ప్రేమ ఉంటుంది కానీ మనం ఎప్పుడు ఆయనకు సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం మనం చూడండి ఆ వ్యక్తి ఎందుకు అట్లా పోయిండు ప్రభు అంటే చెప్తుండీ ఈరోజు క్రైస్తవులు అంతే కదా ఒకప్పుడు గంభీరంగా సేవ చేసిన వాళ్ళు ఒకప్పుడు గంభీరంగా ప్రభు వెలిగింపబడ్డ వాళ్ళు ఈ రోజు ఎంతో మంది యూటర్న్ తీసుకోలేదా ఎంతో చూస్తాం మనం ఊర్లో చాలా మంది తగిలింటారు నాకు ఈ మధ్యలో కానీ వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ప్రభులకు నడిపించాలని తీర్మానించుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చినారు అక్కడ ఊర్లో గ్రామాల్లో పరిచయ చేస్తుంటే దగ్గర దగ్గర రేపు క్రిస్టమస్ సీజన్ డిసెంబర్ సీజన్ లో నేను దగ్గర దగ్గర సంవత్సరం అవస్తున్నా వచ్చే నెలగా ఈ సంవత్సర కాలంలో దేవుడు ఏం చేసిన ప్రభు అంటే ఇద్దరు ఐదు ముగ్గురు ముగ్గురు మంది బాప్తిసం ఇచ్చిన ప్రభు నమ్ముకున్నారు తర్వాత ఇద్దరు ఇద్దరు సేవకులు తయారైనారు ఇద్దరు పాస్టర్స్ ను వాళ్ళు సేవ ఎట్లా అయింది అనేది వాళ్ళు ఇద్దరు తయారైనరు ఇద్దరు సేవకులు తయారైంది మంచిగా రెండు సంఘాలు అన్యుల మధ్యలో విగ్ర భయంకర విగ్రహార్థుల మధ్యలో రెండు సంఘాలు ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ అయింది ఇరవై మంది వచ్చింది ఇదంతా ప్రయాసం అన్నట్టు మనం పోతే ఆ రీతికి ప్రభు కార్యం చేస్తాడు కాబట్టి ఈ లోకంలో బలం ఎంత ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడే ప్రభు ఎత్తుకుతూ ఉంటాం అంతా బాగున్నప్పుడు మనం వెతుక ఉన్నట్టు ఆ కష్టాలు కూడా ఎందుకు దేవుడు మనకి ఇస్తాడు అంటే మనం ఇంకా సంపూర్ణంగా తయారు కావాలని మతపరమైన జీవితం అంత మంచిగా యధావిధిగా ఉంటుంది కానీ వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండో వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవు అంత మంచిగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి సమస్తం బాగా తేటగా మంచిగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాడు మతపరంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏముండదు అది ఎఫెక్ట్ ఉండదు ఎప్పుడైతే నువ్వు సత్యంలో ఉండి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి నువ్వు వెళ్తూ ఉంటే నిన్ను అటగిస్తూ నేను అటాక్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక రూపంగా ఆర్థికంగా నేను ఉంటాడు నన్ను భయంకరంగా పుట్టిండి అయినగా నేను భయపడలే ఏదొక రీతిగా ప్రభు ఎక్కడి నుంచైనా సరే దేవుడు సాయం చేస్తున్నాడు ఆయన కృప ద్వారానే పెండింగ్స్లో ఉన్న అన్ని దేవుడు మళ్ళీ ఇస్తూనే ఉన్నాడు ఏదో ఒక రూపంగా ఆయన పోషించే దేవుడు అందుకే మనుషులు నమ్మటి కంటే రాజులో నమ్మట కంటే యహో అని ఆశ్రయించడం మేలు అన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే ఇది ఏదో రూపంగా వస్తుంది నేను నా జీవితంలో ఎన్నో చూసిన అద్భుతాలు కాబట్టి నేను భయపడ్ను ఎట్టి పరిస్థితుల్లో నేను భయపడ్ను ఎందుకంటే దేవుడు అలాంటి దాంట్లో నుంచి దేవుడు నన్ను కానీ ఎప్పుడు నేను దేవుని విడిచిపెట్టలే ఆయన మీద ఎంత కుంగిపోయిన స్థితిలో ఉన్నా కానీ ఆయన లేవనెత్తే గొప్ప దేవుడైన దీనంతిశిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని అనారోగ్యంతో ఉన్నా ఏదిలో ఉన్నా కానీ ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు నా జీవితంలో దేవుడు ఎన్నో చేసిన ఊహించిన రీతిగా చేసిన ఈ రోజు నాకాడ అంతగా నేను లేకపోవచ్చు కానీ ప్రభు సాయకుడు ఆయన కృప నా మీద సమృద్ధిగా ఉంది అభయింట గ్రేస్ నా మీద ఉంది ధైర్యంగా చెప్పగలను అలాంటి కృప దేవుడు నాకు ఇచ్చిండు ఎందుకంటే ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించాలా కష్టాలు వచ్చినా కానీ వాటి అన్నింటించి ప్రభు ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను ఎట్ట జయించాలా ఇచ్చినందుక నీకు ఎంతో అన్నాను ప్రభు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఈ సమస్యలో ఈ కష్టాలను జయిస్తే ఇంకొక నా విశ్వాసం ఇంకొంచెం మెరుగుపరుస్తుంది ప్రభు అని నేను అట్లా ప్రార్థన చేసుకుంటే దేవుడు మార్గం చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే నా జీవితంలో జరిగింది కాబట్టి నాకు ఇవన్నీ నేను చెప్పిన అతనికి కష్టాలు వస్తే బ్రదర్ అన్ని వస్తాయి అన్ని రకాలుగా వస్తాయి కానీ నువ్వు వాటిని జయించాలా బైబుల్ వాక్యం చూపించి రెఫరెన్స్ చూపించిన అను ఆలోచనలో పడ్డాడు అయినా ఆయన మనసు మారిపోయింది ఒక దురాత్మ అతను అడ్డగిస్తాడు అది వెళ్ళిపోయింది అతను విడిచిపెట్టి మళ్ళా దాన్ని ఆహ్వానిస్తే మళ్ళా చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడు ఎంత కరుణామయుడు అయినా ఎంత దయ్యల వాడు కష్టాలు వస్తే నీకు వచ్చేందుకు ఇంకా సంతోషించి ఆనందించమని లేదు వాక్యం చూడండి ఒకసారి ఒక వాక్యం చూస్తాము పేతులు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యం ఇది నాకు ఎంతగానో ఆదరణ కలిగించే వాక్యం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను ఎందుకంటే వాక్యమే కదా మనల్ని బలపరిచేది అందుకు వాకింగ్ కొరకు ఎంతగానో ప్రయాసపడుతుంటాం పనులన్నీ మానుకుంటాం ఆ వాక్యం కొరకు ఎంతగానో ప్రయాసపడతా ఉంటాం ఎన్నెన్నగా నా టైంకి ఛేదించుకుంటాం పేతురు మొదటి పత్రిక నాలుగో అధ్యయనంలో ప్రభు ఒక వాక్యం చూపిస్తున్నారు ఒక విధానం మొదటి వచ్చిన చూసినాక చూడండి క్రీస్తు శరీరం అంద శ్రమ పడేను గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమడి చూడండి యేసు ప్రభు శరీరంలో క్రీస్తు శ్రమ పడింది అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగానో శ్రమ ఆత్మలో శ్రమ అనిపించింది శరీరంలో కూడా ఎన్ని కష్టాలు పడింది కదా ఆయన ఈధుల చేత తిరస్కరింపబడ్డడు తర్వాత ఎంతో మంది చేత ఆయన అవమానం పొందిండు ఉమ్ము వేసి ఎన్ని చేసిండు ఇవన్నీ ఎవర్కోసం కోసం భరించిండకు నా కోసమే భరించిండు ఇవన్నీ మనకు తప్పు అన్నట్టు కానీ పేదలు విషయం జ్ఞాపకం చేసింది క్రీస్తు శ్రమ శరీరం అందు కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అంటే దేవుని యొక్క మనసే నీకు క్రీస్తు కలిగిన మనసే నీకు క్రీస్తు కలిగిన మనసు నీకు ఆయన మనసు అంటే ఆయన మనసు దీనదశలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటుంది కుంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటుంది చరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటుంది బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటుంది ఎవడన్నా లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంది ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న కానీ ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది అలాంటి మనసు ఈరోజు సేవకుల్లో ఉంటుంది చాలా కష్టం చెప్పటం ధైర్యంగా చెప్పలేం కాబట్టి ఆయన మనసు లేకపోతే ఆయన ప్రేమను లేనట్టే మనం ఎవరైనా కావచ్చు కాబట్టి ఆయన మనసు మనకి ఎంత అవసరం ఆయన మనసు నీలో ఉంటే అది ఒక ఆయుధం అంట నీకు ఆ ఆ మనసు ఆయన ప్రేమ ఆయన మనసు ముందు ఏది కూడా నిలబడలేదు ఎలాంటి శోధన ఎలాంటి శ్రమ వచ్చినాక నీ ముందు నిలబడలేదు డూడిగా చెప్పగలను నేను చూడండి అట్టి మనసును ఆయుధంగా ధరించాను చూడండి తర్వాత ఏముంది అక్కడ శరీర విషయంలో శ్రమ శ్రమ వాడు శరీరం అందు కాలము ఇక మీదట మనుజాసరి నడుచుకోనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని అట్లా పాపము జోలికి పోక ఇక ఏమీ లేక ఉండును ఎందుకు అనుసరించి నడుచుకోవాలా ఎందుకు శ్రమ పొందాలంటే శ్రమల కాలంలో మన సంపూర్ణంగా తయారు మనలో ఉన్న మస్టు మాలిన్యం అంతా పోతూ ఉంటుంది మన సంపూర్ణంగా సువర్ణ బంగారము కొలిమిలో పోతే ఎట్లా ఉంటుంది అట్లా కొలిమిలోకి పోతే అది సువర్ణంగా తయారైతే ఉంటుంది ఎందుకు శ్రమలకు దేవుడు అప్పచెదుతాడు అంటే దేవుని శిక్ష శిక్షించిన కుమారుడు దేవుని దేవుడు గద్దించిన మనుషుడు ఎవరు అందరిని గద్దిస్తాడు ఆయన ఆయన గద్దించినప్పుడు ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకే ఆయన దగ్గరగా అవుతాడు ఆ విధేయత చూపించి కఠిన పరుచుకుంటే ఎప్పుడు కూడా దేవుని వాకి వాళ్ళ హృదయంలోకి పోకపోతే ఎప్పుడు కూడా కార్యం జరగదు వాళ్ళ హృదయాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి అన్నట్టు శాస్త్రుల పరిస్థితులు అట్టనే ఉన్నారు కదా స్తెపని చంపేటప్పుడు యాజకులు అన్నారు యాజకులు మాట్లాడినైనా ముష్కరులారా అన్నాడు అంటే వంగని మెడలారా అంట ఎంత వాక్యం ఎంత చెప్పినా గాని వాళ్ళు నమ్మతలేరు యూధులు భయంకరంగా స్తెపను చంపి చంపి కొట్టి చంపింది ఆయన రాళ్లతోటి కొడితే ఎంత భయంకరంగా ఉంటుంది అయినా గాని రవ్వ వీళ్ళు ఏం చేస్తాను తెలియదు ప్రాబ్లం క్షమించమన్నాడు అలాంటి హృదయం నీకు నాకుందా ఈ రోజు కష్టమే కాబట్టి ఇవన్నీ శ్రమలో పోతినగానేవన్నీ రావు కాబట్టి ఎందుకు శ్రమ బంధాలా ఈ లోకపరమైన శ్రమ పొందితే దానికి విలువ ఉండదు ప్రభు శ్రమ బంధాలా అందుకే పేతులు ఒక విషయం చెప్తాను చూడండి నాలుగో అదే నాలుగో అధ్యాయంలో పన్నెండవ వచనంలో ప్రియులారా మీరు శోధింపుటకు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమల గుచ్చి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని ఏం లేదంటున్నాడు అక్కడ ఈజీగా తీసేస్తాను చూడ పేతురు అంత శ్రమలో నాకు నీకేం తెలుసు బెదర మేము అను అనుభవించే శ్రమలు అంటారు చాలా మంది నువ్వు అనుభవిస్తే తెలుసుది బెదరన్నారు ఆయనకంటే ఎక్కువ శ్రమ అనుభవించినవా ఆయనకంటే ఎక్కువ అనుమానం పొందిన ఆయనకంటే ఎక్కువ తిరస్కరింపబడ్డావా కానే కాదు కానీ ఇక్కడ పేతురు ఈజీగా తీసేస్తున్న దాన్ని అందుకే పౌలు అంటాడు మన ఎదుట ప్రత్యక్షం కావు ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు వెన్న తగినవి కావు అవి చిల్లర అవి లెక్కలేదంటాడు ఆ మహిమ గల మహిమలో మనం ప్రవేశించబోతున్నాం త్వరలో ఆయన రాకడలో ప్రభువులు ఆ అది పోల్చుకుంటే ఈ శ్రమలో వెన్న తగిలిక వేస్ట్ అని చెప్తున్నా ఏ ఎంత పెద్ద చిల్లరని చెప్తున్నా అంటే ఈజీగా కొట్టేస్తున్నాను చూడండి ఎందుకంటే వాళ్ళు అంతగా శ్రమలు పొందిన వాళ్ళు అంతగా సంతోషించారు ప్రభులు శ్రమలు పొందినప్పుడు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు కష్టాల సమస్యలు బాధలు ఉన్నప్పుడు ఎవరన్నా సంతోషంగా ప్రభులు సుతిస్తారంటే తక్కువ ఆలోచిస్తా ఉంటారు ఏం జరుగుతుంది ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆనందించరు అన్నట్టు అయితే ఇక్కడ ఏం చెప్తుండంటే ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి ఎట్టుందంట శ్రమ అగ్ని అది నేను కాల్చివేస్తూ ఉంటుంది కదా ఎందుకంటే అగ్నిలో సువర్ణ అగ్నిలోకి పోతే ఏమవుతుంది అది కాల్చబడితేనే సంపూర్ణంగా తయారీద్దాను కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండో అగ్ని వంటి మహాశ్రమ అంట మహాశ్రమ అంటే పెద్ద గొప్ప శ్రమ అది అది ఏమైనా శ్రమ గు శ్రమను ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యం అంటే నాకు ఇంత సంభవించాలంటే శ్రమలో ఇంత వింతగా ఉంటాయి కదా కొన్ని శ్రమలు కొన్ని శ్రమలు చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి కదా వింతగా ఉంటాయి అయితే ఇక్కడ ఏమంటుందంటే ఆశ్చర్యపడకూడ అంటున్నాడు అక్కడ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన ఏముంది అక్కడ ఏసు ఆయుధం ధరించుకున్నప్పుడు ఏముంది అక్కడ అగ్నివంటి మహాశ్రమకి ఏదో ఒక వింత ఏదో ఒక వింత జరుగుతుంది ఏదో జరగబోతుంది ఎందుకు మనం ఆశ్చర్యపడాలా తర్వాత చూడండి ఇప్పుడు ప్రభు గురించి చెప్తున్నాడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఎందుకు వస్తుంది తెలుసు శ్రమ ఆయన మహిమ నీలో నీ ద్వారా బయలుపరచబడాలా అది సీక్రెట్ ఇక్కడ ఎందుకు శ్రమ ఆయన మహిమ బయలుపరచబడాలా నీ ద్వారా నా ద్వారా అందరి ద్వారా ఆయన మహిమ బయలుపరచబడాల ఆయన మహిమ ఏంటి ఏంటి మనమే ఆయన మహిమ నీ ద్వారా అనేకులు ఆయన చెంతకు రావాలా అందుకు శ్రమ ఎందుకు అపోస్తులు కష్టాలు పాలైనరు ప్రవక్త ఎందుకు చంపబడ్డరు అపోస్తులు ఎందుకు చంపబడ్డరు ఒకటే ఒక విశ్వాసం ప్రభుని గుర్తించరు ఎప్పుడైతే వాళ్ళ మీద అభిషేకం పడిందో వెనకడుగు వేయలే వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి మనం అంత ముందు అభిషేకం లేనప్పుడు వాళ్ళు పడిపోయినరా లేదా శిష్యులు పొంకినరు శనిగినరు అని మీద తర్వాత పేతులు మూడు సార్లు అబద్దమని ప్రభువులు తెలియదని ఎంతో మంది లేదా గెస్తమైన తోటలో ఆయన పట్టుకున్నప్పుడు తర్వాత ఏం జరిగింది ఆయన విడిచిపెట్టినా ప్రభువు విడిచిపెట్టలే తర్వాత ఏం జరిగింది ఎప్పట్లాగా యధావిధిగా సేవ మానేసి ఏం చేసేవాళ్ళు చేపల అప్పుడు దేవుడు మళ్ళా ప్రత్యక్షం అయ్యాయినా మళ్ళీ వాళ్ళని రీస్టార్ట్ చేసిండు అప్పుడు తెలుసుకున్నారు అప్పుడు తర్వాత పరశురాత్మ అభిషేకం పొందుకున్నారు ఇక్కడి నుంచి సేవ స్టార్ట్ అయింది అభిషేకం పడింది ఇక పోతానే ఉన్నారు వాళ్ళు శ్రమ కుట్టిండు ఈడ్చిండు లాగిండ్రు ఎంత చేసినా గాని ఏసుక్రీస్తు నామాన్ని గణపత్యం ప్రకటించు ఆ నామం కొరకు ఎంతగానో అవమానాలు పొంది నిందలు పొందినరు అయినా గానీ చివరికి సంతోషంగా ప్రాణాలు ప్రభు కొరకు అర్పించుకున్నారు అర్థ సాక్షి లేని వాళ్ళంతా అంత శ్రమలుగుండబోయిన వాళ్ళు ఈరోజు మనకు ఆ పత్రికలు రాసి మన ముందు ఇచ్చారు కాబట్టి మన కాలంలో కూడా అలాంటి మహాశ్రమలు ఉంటాయి రాబోయే దినా ఎంత భయంకరమో తెలియదు కాబట్టి నీ విశ్వాసం ఇంకా పరిపూర్ణంగా సంపూర్ణంగా బలపరచబపోతే రాబోయే దినాల్లో మనీ మనం నిలబడగలం ఆయన కొరకు ఇక్కడ చెప్తుంది వాక్యం చూడండి క్రీస్తు మహిమ బయలుపరచబడ్డప్పుడు తర్వాత మీరు మహా ఆనందంతో సంతోషించి నిమిత్తము మహా ఆనందంతో ఇప్పుడు ఆయన ఆయన మహిమ బయలుపరచబడుతుంది ఆయన వాక్కు నాలోంచి పోతుంది ఆయన ఆయన మహిమ కొరకు ఇవన్నీ ఆయన ఎప్పుడైతే మనం ఆనందిస్తామో అటు ఆనందిస్తారా కష్టాలు ఉన్నప్పుడు సమస్యలను ఆనందిస్తారా భయపడతా ఉంటారు ఏం జరుగుతుందో ఏమైతుందని జరిపడుతుంది నువ్వు భయపడడానికి వీలేదు ఎందుకంటే దేవుని అభిషేకం నీలో ఉంది నీకు తెలవదు నీలో ఎంత అభిషేకం ఎంత పవర్ ఉందో ఎప్పుడు మనం వాడుకుంటే అది ఎప్పుడు దాని దుష్టుని మీద విజయం పొందితే ఆయుధం ఉండి కూడా దేవునికి ఖడ్గ ఉండి కూడా అభిషేకం ఉండి కూడా పవర్ ఉండి కూడా సైతాన్ని కొట్టలేకపో భయపడిపోతాను అంటే మన విశ్వాసం ఏమైపోతుంది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇలాంటి బాధల కష్టాలు ఇచ్చినప్పుడు ఈ చిన్నయే వీటికే మనం శైలించిపోతే ఎట్లా చెప్పింది వాక్యం కాబట్టి నేను జయించాలా ప్రభు అని నాకు సాయపడు తప్పకుండా సాయపడతాడు చూడండి ఇక్కడ ఏముంది అక్కడ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తం అంట అంటే మహా ఆనందంతో మనం సంతోషించాలి తర్వాత ఏమిటక్కడ క్రీస్తు శ్రమలో మీరు పాలువారయనంతగా సంతోషించు ఇది చాలా బాగుంది కదా క్రీస్తు శ్రమలో పాలువారై అన్నంతగా నువ్వు శ్రమ అనిపిస్తున్నావు అంటే ఆయనలో ఆయన శ్రమలో నువ్వు పాలు అని అర్థం చేసుకోవాలి వాక్యం మనకు ఎందుకు ఈ ఈ లోకంలో ఇవన్నీ అంటే ఆయన నామం నిమిత్తమే ఒట్టిగా శ్రమ అనిపిస్తే కాదు ఆయన నామం నిమిత్తము నీకు శ్రమ ఇస్తే ఆయన శ్రమలు నువ్వు పాలుబోయి పాలు పొందినవు అనంతగ సంతోషించమని అనంట అంటే ఆయన పడిన పాటల్లో ఆయన పడిన శ్రమలో కొంతమేరకన్నా ఒక పాయింట్ మందు నేను పడ్డాను అని చెప్పుకోవటానికి మనలో ఏమైనా ఉందా క్రైస్తవులు కష్టాలు ఏమి వద్దు వాళ్ళకి అంత సుఖంగా అంత బాగుండాలి అంత బాగుంటే దేవుడు ఇంకా అంత బాగుంటే ప్రార్థనే చేయటం కాబట్టి క్రైస్తవులు అట్లున్నారు ఎక్కడ చూసినా కూడా పాస్టర్లు ఊర్లో గ్రామాల్లో చూస్తే అట్లనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏం లేదు అంత బాగున్న రమ్మంటే బాగా పాస్టర్ గారు అంటారు ఏముంది వాళ్ళకి వస్తారు ఆదివారం వస్తారు కానుక వేస్తారు వెళ్ళిపోతూ కాలం ఏముండదు వాళ్ళకి ఎవరైతే ఆయన నిమిత్తం ఎవరైతే పోతుంటారో ప్రకటిస్తూ ఉంటారో ఆయన శ్రమల గురించి ఆయన రాజ్యం గురించి వాళ్ళే సైతం ఎందుకంటే మనం అక్కడ మంట కదా వాళ్ళకి చెగ తగులుతుంది అగ్ని పోయి వాళ్ళు తగులుతుంది వాడికి రాజ్యం కూతుంది కాబట్టి నేను అటాక్ చేస్తారు ఏదో ఒక రకంగా కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తూ ఆగిపోతావా నీకు శ్రమ సాగిపోతావా శ్రమలలో సాగిపోవాలన్న వాక్యం పాఠవార్థం సాగిపోదును ఆగిపోదు నేను అని కాబట్టి మనం సాగిపోతూనే ఉండాలి మనం ఇస్త్రాల ప్రజలు కూడా ఆగిపోయిన ఒకది ఎక్కడ దేవుడు అంటున్నాడు ఎందుకు మోసే ఆగిపోయింది ఇస్త్రాలను సాగిపోమని చెప్పిన అరణ్యంలో కాబట్టి మనం ఆగొద్దు మనం మన సేవను మనం కొనసాగించుకోవాలా ప్రకటించుకుంటే నాకు శ్రమడు పౌలు తె ఎందుకు వస్తుందంటే నువ్వు సువార్త ప్రకటిస్తలేవు అందుకు శ్రమ ఆ వాక్యం చెప్తే నేను చెప్తలేను చూడండి ఇవన్నీ నన్ను ఒకప్పుడు నన్ను కనివింపు చేసి నాకు నన్ను హెచ్చరించింది దేవుని వాక్యం అందుకు ఎక్కడ అవకాశం ఉండే అక్కడ మనం పోతూనే ఉండాలా ఎందుకంటే ఆ వాక్యం అని తగిలినప్పుడు మనం హృదయానికి కాల్చివేస్తుంది కదా తగించి చూడండి ఏముంది అక్కడ మీరు క్రీస్తు శ్రమలో పాల్పడే అనంతగా సంతోషించమ ఎందుకు తెలుసా ఇప్పుడు చూడండి మూడో లెవెల్ క్రీస్తు మై నామం నిమిత్తము ఏవు నామం నిమిత్తము ఏసు ప్రభు నామం నిమిత్తం అంటే ఏసు క్రీస్తు నామం మీరు నిందల పాలైన ఎడలా ఖచ్చితంగా మీకు నింద నిందల పాలవుతారు కూడా మీరు నీకు నిందిస్తారు సేవకులే నిందిస్తారు ఇయాల రేపు మన ఇంటి వాళ్ళే నిందిస్తా ఉంటారు కదా కాబట్టి ఇవన్నీ తప్పవన్నట్టు ఈ లోకం కూడా నిందిస్తారు మనల్ని మనల్ని కూడా నిందిస్తారు కాబట్టి ఎన్ని నిందల పడ్డా మనం తలించుకోవాల సర్వశక్తి గల దేవుడు సెలువు మీద నా కొరకు నీ కొరకు ఎంతగా అవమానం పొందిండో అది మనం అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి చిల్లర ఇవి దేనికి లెక్కలకు రావు అంటాడు పౌలు చూడండి క్రీస్తునామ నిమిత్తము ఏముంది మీరు నిందల పాలన మహిమ స్వరుపయోగన ఆత్మ నువ్వు నిందల్లా దేవుని ఆత్మ మహిమ స్వరుపయోగ దేవుని ఆత్మ అనగా ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నారు కనుక మీరు ధన్యులు అర్థమవుతుందా నువ్వు అంతగా శ్రమలో పోతాను అంటే నువ్వు అనుకుంటావు నేను జయిస్తాను అన్ని నాకు విజయం కానీ దేవుని ఆత్మ నీలో ఉంది ఇప్పుడైనా గుర్తించిన రీతిగా ఈ వాక్యము ఎంతగా ఆదరణ కలిగిస్తాము మనకి ఎలాంటి దుఃఖంలో ఉన్న నీకు ఎలాంటి శ్రమలో ఉన్నా కానీ ఈ వాక్యం నీకు అర్థం చేసుకుంటే ఈ సత్యము నువ్వు భయపడవన్నట్టు ఇంకా సంతోషించాలన్నది వాక్యం మన సంతోషిస్తానుమా దిగులతోని బాధతోని అటుడు పరిగెత్తనుమా ఏమైపోతుంది ఏమైపోతుంది ఏమి కాదు ఏమి కాదు దేవుని ఆత్మ అనగా మీ మీద నిల్చున్నాడు కనుక మీరు దనిలు దేవుని ఆత్మ నీల ఉంది నువ్వు కాదు నింద అనిపిస్తుంది నువ్వు కాదు శ్రమ అనిపిస్తుంది ఆయన నీలో ఉన్నాడు నీతో పాటు ఆయన ఉన్నాడు ఏసుప్రభు నీతో పాటు ఆయన ఆత్మ నీల ఉందంటే నువ్వు కాదు శ్రమనిస్తావు నీతో పాటు ఆయన కూడా శ్రమ ఆయన కూడా నీతో పాటు ఉన్నాడు నువ్వు అక్కడే శ్రమ ఆయన కూడా ఉన్నాడు అని వాక్యం అక్కడ కాబట్టి చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలి అందుకు మన యొక్క కీర్తన గందలో ఉదిస్తాం వాక్యం ఏముందక్కడ మా అక్కడకి వెళ్ళిపోతున్నాం దీనదర్శనం కుంగిపోయిన జీవితం దీని దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నీ మీద కృప ఉందో లేదని చూసుకో ఇప్పుడు మన మీద ఆయన కృప ఉందో లేదు మనం చెక్ చేసుకోవాలా అనుమానాలు వద్దు మనకి ధైర్యంగా ఉండాలి అయితే ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టలేడు ఏ సైతాన్ శక్తి కూడా నిన్ను ముట్టలేడు నువ్వు దాని వాడికి అవకాశం ఇస్తే తప్ప ఇక్కడ ఏమో తెలుస్తా ఒక వాక్యం చూసి నేను ముగించేస్తా చూడండి కీర్తన గంధంలో ఈరోజు దేవుని సేవకులు ఏ సైతం ముట్ట ఆయన అభిషేకింపబడ్డ వాళ్ళు ఎవరు కూడా ముట్టలేడు అగ్ని దేవుని అగ్నిలలో ఉంటే అది దహించి వేస్తది దుష్టశక్తులు దహించబడతాయి ఎంతో భయంకరమైన దురాత్మలు మనుషులు పీడిస్తున్నాయి ఈ రోజు ఆదరణ లేకుండా సమాధానం లేకుండా చీకర శక్తులతోని పీడింపబడుతున్నారు మనుషులు చెరలో పడిపోయినారు వాళ్ళంతా దీనదశలో ఉన్నారు నిన్న ఒకప్పుడు నువ్వు దీనదశలో ఉన్నావు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను పైకి లేవనెత్తాడు ఈ రోజు మనలందరినీ దేవుడు లేవనెత్తడు ఆయన అలాంటి దీనదశలు ఉన్న వాళ్ళు నువ్వు ఆయన కృప నువ్వు పొందుకున్నావు నేనే బొందుకుంటున్నా మనమే పొందుకుంటున్నావు ఆయన కృప ఆ దీనదశలో ఉన్న వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకుంటానంటే ఆయన కృప గురించి ఆయన గురించి మనకు చెప్పాలా లేదా ఖచ్చితంగా చెప్పాలా చెప్పకపోతే మనకు శ్రమనే కానీ ఎందుకు పావులో మాట్లాడడం నాకు తెలియదు సువార్త చెప్పకపోతే ఎందుకు శ్రమ అంటే ఒక విషయం నాకు దేవుడు చూపించాను నువ్వు శువార్త చెప్పకపోతే నీకు శ్రమ ఎందుకంటే ఎందుకంటే ఆయనకి సువార్త చెప్పకపోతే శ్రమ ఎందుకు ఉంటది అంత దూరం పోవాలా అక్కడికి ఎక్కడెక్కడో ఒక ఆత్మ గురించి ఒక వ్యక్తి గురించి అంత దూరం పోవాలని మనం ఎంతగానో మనం ప్రయాసపడే ప్రభు ఒక సమయ స్త్రీ కోసం పోలేదా ఒక్క వ్యక్తి కోసం పోయిన ఒక స్త్రీ కోసం పోయిన అంత దూరం ఒక ఆత్మ కొరకు మనం పోతున్నామా లేదా చూడండి ఎందుకు ఆ మాట ప్రభు పౌలు చెప్పిండంటే సువార్త ప్రకటించుకుని నాకు శ్రమంటే ఎందుకు శ్రమ ఆయనకి ఆయన మంచిగా ఉంటే ఆయనకి ఏ శ్రమ ఉండదు కదా ఎందుకు శ్రమంటే నేను ప్రకటించకపోతే వాళ్ళకి శ్రమ నాకు శ్రమ ఎందుకు అండి అక్కడ వాళ్ళు శ్రమ పొందితే నేను శ్రమ పొందినట్టే అది ఆ వాక్యంకు అర్థం ఎందుకంటే వాళ్ళు దీనాదర్శలు ఉన్నారు పాపపు జీవితంలో ఉన్నారు వాళ్ళు తెలియని ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది లోకంలో వాళ్ళు నశించిపోతా ఉంటే శ్రమల పాలవుతా ఉంటే సైతం వాళ్ళని చిత్రహింస పెడతా నువ్వు నువ్వు నువ్వు క్రీస్తు కలిగిన మనసు నువ్వు వాళ్ళ శ్రమ బంతుంటే ఆ శ్రమ నీకు కూడా కలగాల కలగట్లేదంటే నీళ్ళేదో ప్రాబ్లం ఉంది మన మనలో ఏదో తేడా ఉన్నట్టు పౌలు అట్లా అర్థం చేసుకో నేను ఏం చేసింది తెలుసా అందుకు నాకు శ్రమనుడు ఎందుకంటే వాడు దేవుని స్వరూపలో రూపింపబడ్డవాడు దేవుడు సృష్టించిన వాడు అలాంటి దీనస్థితిలో ఉన్న మనల్ని ఎందుకు లేపండి అంటే నువ్వు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని లేపటానికి కానీ మనం లేపుతున్నాం అట్లా ఆ వాక్యం చెప్తుంది అట్లా మనం అర్థం చేసుకోవాలి ప్రభు నేను లేపుతున్నానా ఆ వాక్యం మనల్ని కూడా కొడుతుంది కదా రెండు గల కడ్గమంది చూడండి చెప్పేవాడికి ఎంత ముఖ్యమో వినేవాళ్ళకి అందరు కూడా అదే ముఖ్యం అన్నట్టు చూడండి వాళ్ళు శ్రమల ఫలితం దీనదశ ఉన్నప్పుడు చీకటి గొప్ప వెలుగు చేశారు ఏసు ప్రభు గలలీ సముద్ర తీరాన్ని పోకపోతే ఆ ఆ గుడ్డి వాళ్ళు రోగం గల వారు దయ్యాలు వాళ్ళు అంత విడదల ఆయన అక్కడే ఉన్నుంటే కాబట్టి ఆయన కూడా శ్రమ సైతన్ వరకు శోధింప చేత శోధింపబడినా లేదా ఆయన శోధింపబడిన జయించి ముందు సైతన్ అది ఆయన అడ్డగించిండు వాడు పోనీయకుండా పోకపోతే అక్కడ కార్యం జరగదు ఈ రోజు నిన్ను నన్ను కూడా అట్ట అడ్డగిస్తుంది సైతన్ ఏదో ఒక నిన్ను శోధిస్తున్నాడు ఏదో ఒక రూపం నిన్ను వాడు అది నువ్వు గ్రహిస్తలేదు ఆయనను దలించుకో ప్రభు అట్ట జయించుకు అప్పుడు దేవదూతుల నుంచి ఆయనకు పరిచయ లేదా వాక్యం తర్వాత గలలీ ప్రాంతానికి ఆత్మతోను బలంతో నిండుకుని పోయిన ఆయన పరిశుధాత్మ శక్తి నిండుకుపోయి చేసింది తర్వాత అక్కడ ఏముంది అపవాది కొంతకాలం అని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ముందు వాక్యం అంటే లూకాస్తూ అతను నాలుగోది మీరు చదవండి అపవాది కొంతకాలం అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు వాడు నువ్వు ఆయన వచ్చేంత వరకు ఈ పోరాటం తప్పదు అన్నట్టు ఒక దశలో దుష్టశక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి సమస్యలు మళ్లీ వస్తాయి ఏదో రూపకంగా వస్తాయి కానీ నువ్వు మళ్ళీ వాటిని ఎదుర్కోవాలి సైతం ఆటో వాడు నువ్వు ప్రార్థన చేస్తే సైతాన్ని ఓడిపోతాడు వాడు సమస్య విజయం పొందుతావు ముందుకు పోతాడు మళ్ళీ ఇంకొక రూపం వాడు వస్తాడు మళ్ళీ అప్పుడు కూడా నువ్వు విజయం పొందాలా ఏ స్పెండ్ ఎట్లా వచ్చిండే ఆ రోజు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సైతాను తర్వాత యాజవికుల రూపకంగా శాస్త్రుల పరిశీలన రూపకంగా ఆయన శోధింపబడ్డా లేదా కానీ ఆయన ఏం మాట్లాడలే చివరి వరకు ఆయన మాట్లాడలేదు ఆయన ఎట్లా పడాలని చూసి దుష్టుడు కానీ ఆయన చివరి వరకు ఏం మాట్లాడలేదు ఆయన పట్టబడ్డప్పటి నుంచి ఆయన మాటలు బంధు సైలెంట్గా ఉన్నాడు ఆయన ఎక్కువగా మాట్లాడలే ఆయన పట్టబడక ముందు విస్తారంగా ఎన్నో ఉపమానాలు చెప్పిండు తర్వాత ఆయన మాట్లాడలే కొంత మాట్లాడి ఆయన ఆ రూపంగా ఆయన శోధింపబడ్డాడు ఏసు ప్రభు అక్కడ పోకపోతే వాళ్ళంతా విడుదల పొందేటోళ్ళ ఈ రోజు నువ్వు నేను పోకపోకపోతే ఆ దయ్యాలు వాళ్ళు రోగలతో ఉన్న వాళ్ళు సమాధానం లేక కుటుంబాల్లో చిన్న భిన్నమైపోయిన లోకంలో అలాంటి వాళ్ళ దగ్గర పోయి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళంతా విడుదల పొందుతారు ఆ దీనదశల నుంచి ఆయన జ్ఞాపకం చేసుకున్నారు ప్రార్థన చేస్తే ప్రభు ఆ విడుదల అలా నువ్వు సువార్త చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని వాళ్ళని విడిపిస్తారా లేదా నీ ద్వారా అందుకు దేవుడు మనల్ని లోకంలో పెట్టి ఆ దీన స్థితిలో ఎందుకు మనం ఇదంతా ఎందుకు మన జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు మన స్థితిలో ఉన్నవాళ్ళం ఆయన కృప వల్ల మన పైకి లేప వాళ్ళం అలాంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా ఈ రోజు లోకంలో ధనవంతులు పేదవాళ్ళు దేవుడు ఎందుకు పుట్టించుండు బలవంతులు ఉంటాడు కూడా ఉంటారు ఎందుకు దేవుడు బలవంతులుగా తయారు ఉంటే బలహీనమైన వాళ్ళు నువ్వు నీకు నువ్వే బలవంతులుగా వాక్యం ఉందా లేదా ఆ పత్రికలో బలవంతులమైన మనము మరి ఎక్కువగా బలవంతులు కాక బలహీన వారిని బలపరచలే వాక్యం ప్రజలు పత్రికలు కాబట్టి చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా అందుకే ఆయన బిడలకి వాడు అనేక రంగు ఆటంకాలు పెడతా ఉంటాడు ఆయన కూడా భయపడేది లేనిలేదు ఎవరేమనుకున్నా ఏం చేసుకున్నా గానీ క్రీస్తు మన ముందుడు నిందల పాలైన శ్రమల అగ్ని వంటి మహాశ్రమ వచ్చినా సరే ఆయన ఆత్మ నిలో కాబట్టి నువ్వు ధన్యుడు ఆ ధన్యత నీకు ఉండాలా గ్రీస్తులో ఆయన నిందలో ఆయన శ్రమలో పాలు అంతగానో ది ఆనందించాలంట మనం ఆనందిస్తూ ఉంటాం ఆనందించిన అపోస్తులు శిష్యులంతా ఆనందించింది ప్రభులు డబ్బులు తగిలి రక్తాలు గారుకుంటున్నా కానీ ఆనందించిన వాళ్ళు అయితే ఇక ఇక విషయం మనం అర్థం చేసుకోవాలి సాధారణంగా మనలో ఎలాంటి భయం వస్తూ కదా మన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా రకరకాల ప్రయోగాలు చేస్తారు దుష్టుడు మనుషుల దూరి మన మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అయినా సరే వాడిని ముట్టలేడు చూడండి వాక్యం ఆ నూట ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ప పద చూస్తే అర్థమైంది మనకి ఇంకా బాగా వారి సంఖ్య కొద్దిగా ఉండినను ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఆ కొద్ది ఆ దేశమందు పరదేశ ఉండగాను కొలవబడిన స్వాధ్యముగా కానాను వారికి ఇచ్చిదని ఆయన సెలవిచ్చను ఆ మాట యాకోబకు కట్టడగాను ఇస్రాయల్ నిత్య నిబంధనగాను స్థిరపరిచి అన్నాడు ఇది నిర్బంధన స్థిర పర్లోకరాజు నీకు గ్యారెంటీ నువ్వు ప్రయాసంలో నీకు గ్యారంటీ స్థిరం నిబంధన ఇస్రాలకు నిత్య నిబంధనగా స్థిరపరిచిన ఆయన ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం చేస్తే ఆయన విడిచిపెట్టాడు మనం విడిచిపెడతాం ఆయన్ని ఆయన విడిచిపెట్టాడు ఆయన స్థిరపరిచిన తర్వాత చూడండి పదమూడవ వచ్చిన వారు జనము నుండి జనమునకు ఒక రాజ్యం నుండి మరి ఒక తిరుగుచుండగా ఒక ఒక స్థిరంగా ఉన్నారా ఒక జనం ఒక రాజ్యం ఒక దేవుడు నడిపిస్తు నడిపిస్తు నడిపిస్తు మీరు గమ్యం చేరాలంటే మీరు అరణ్యంలో నడవక తప్పదు ఐగుప్తు నుంచి కానానుభవాలు అంటే ఎంతో అరణ్య ప్రాంతం అంది దేవుడు ఎందుకు నడిపించిండు అంతగా ఎందుకంటే పక్కనున్న రాజ్యాలన్నీ ఇలా దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళ ఇస్రాలు పదిలు మంచి దేశం నడిపిస్తాడు ఆ సాక్ష్యం కొరకు ఈ రోజు అరణ్యంలో మనం పోతున్నాం అంటే నీ ద్వారా అనేకులు సాక్షులు దేవునికి సాక్ష్యం విని దేవుని యొక్క తెలుసుకొని అనేకలు రక్షింపబడి నిన్ను వెంబడిస్తారు ప్రభుని వెంబడిస్తారు నిన్ను కాదు ఎందుకంటే ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి ఆయన నమ్ముకున్న మనల్ని ఇది మార్గం అని చెప్పి నువ్వు చెప్పిన వాక్యము సత్యమైన మార్కెని ఆ వాక్యం విని వెంబడిస్తారు అరణ్యంలో అందుకు నడిచింది వాళ్ళు కానీ వాళ్ళు మర్చిపోయినారు అది అన్న జనుల్లో ఆయన అందుకే వాళ్ళు సంహరిస్తారంటే మోస అడ్డుపడిండా లేదా ఎంతకాలం సహించాలి మోసే నువ్వు పక్క ఒక క్షణం మొత్తం నాశనం చేస్తానంటే మోసే అడ్డుపడిండు దేవుని కాళ్ళ దగ్గర అడ్డుపడిండు ఆపిండిన తెగుల్ని కొంత మేరకు దేవుని ఉగ్రత రాబోతున్న లోకం మీద ఎంతో మంది నశించిపోతుంది నువ్వు మనం ఆపగలం ఆపాలంటే నువ్వు స్వార్త చెప్పాలా చూడండి కాబట్టి నీకు ఎవడు ఎలాంటి హాని చెయ్యడు నువ్వు భయపడడానికి వీలేదు చూడండి ఇక్కడ నీలోన అభిషేకము గొప్పది శత్రు మీద మీకు అధికారం ఇచ్చానని చెప్పడా ప్రభు మరి ఎప్పుడు వాడుకున్న అధికారం ఎప్పుడు ఎదిరించిన నువ్వు నువ్వు ఎదిరిస్తే వాడిని ఎదుకలు పారిపోతడం దేవునికి లోబడి ఉండే అపవాది ఎదిరించమని మనం చెప్తాం వాక్యం కానీ ఎప్పుడు ఎదిరించను ఎప్పుడు లోపడ్డావు ఫస్ట్ దేవునికి లోబడితే కదా అని వాక్యమే సరిగా వినరు క్రైస్తవులు ఒక అరగంట సేపు వాక్యం గొప్ప మాస్టర్లే విన్నారు సరిగా వాక్యం వింటే కదా దాన్ని అర్థం చేసుకుని హృదయంలో పోతే నువ్వు ఆయనకు లోబడట్టు వాక్యం అయితేకరిస్తే నువ్వు లోబడినట్టే కదా కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అపవాదికి అపవాదిని ఎదిరించాలని వాక్యం చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి పదమూడవచనంలో పద్నాలుగో వచనం నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో ఎవడు నిన్ను ముట్టలేడు ఏ సైతాన్ ఏ మంత్రం కూడా నిన్ను ముట్టదు నా మీద కూడా చాలా మంది వేసారు మంత్రాలు చాలా మంది శాతపడి దేవుని చూపించే భయపడలే ప్రవ్వ వాళ్ళు క్షమించు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రవ్వా ఎందుకంటే వాడి దుష్టిని ఆదిన ఉన్నాడు వాడు కాబట్టి వాడిని క్షమించు ప్రవ్వ వాడు చేసిన తప్పు ఏ స్ప్రవ్ చెప్పిండా లేదా సిలివేసి చంపుతుంటే ప్రవ్వాళ్ళు ఏం చేస్తారో ఇలా తెలియదు ప్రభావం క్షమించమని చెప్పిండెపని రాలత్తో కొట్టి చంపేటప్పుడు రవ్వ ఈ దోషం వాళ్ళ మీద మోపద్దని చెప్పిండా లేదా అట్లా మనం అట్లా మనం ప్రార్థించగలం అదే కదా క్రీస్తు కలిగిన మనసు అంటే ఇక్కడ ఆయన అభిషేకించిన వాళ్ళని ముట్టకూడదనియు ఎవడు నిన్ను ముట్టలేడు దుష్టుడు ముట్టలేడు నువ్వు నిజంగా అభిషేకం నీళ్ళు ఉంటే అభిషేకింపబడ్డ వాళ్ళు ముట్టలేడు ఎవరికైతే దేవుని అభిషేకండి వాడి సైతాన్ని ముట్టలేడు వాడు కదిలిస్తాడు నువ్వు నిన్ను పడేయలేడు వాడు చెట్టుకు గాలి వచ్చినప్పుడు చెట్టు ఊగుతుందా లేదా కానీ చెట్టు పడదు కొన్ని చెట్లు పడిపోతాయి వేరుతో సహా నువ్వు పడవు పైన ఏరు పడిపోతుంది భూమిలో కింద కల్లా పోయి వేరు పాతుకున్నది పడిపోదు దేవుని అభిషేకం పొందిన వాడు ఏ దుష్ట శక్తులు ముట్టలేవు ఆయన ఇచ్చిన అభిషేకం అంత పవర్ఫుల్ అభిషేకం నీలో ఉంది నాలో ఉంది ఈ రోజు అందరిలో ఉంది కదా కాబట్టి ప్రభు చెప్తుడు నేను అభిషేకించిన వాడిని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని నేను ఆయన ఆయన ఆజ్ఞ ఇచ్చిండు దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు నా ప్రవక్తలకు నా సేవకులకు నేను అభిషేకించిన ముట్టడానికి వీలదని ఆజ్ఞాపిస్తే ఎవరైనా ముట్టిండా ఎవరు చంపాలని చేసిండు ఆమె జబేలు చంపిందా వాళ్ళ వల్ల కాలే ఎందుకు దేవుని అభిషేకించే వాళ్ళు ఎవరు కూడా ముట్టడానికి వీలెదు ఏ దుష్ట కూడా ముట్టలేవు ఇన్ని ముడుతుందంటే ముట్టదు అదే అది ఇంపాసిబుల్ అది అది కానీ జరగదు అది ఈ వాక్యం ప్రకారంగా ఆయన అభిషేకింపబడ్డ వాళ్ళు నీ ఏ ముట్టలేవు అని అక్కడ వాకి ఈ వాక్యం నేను చూడండి నేను అభిషేకించే ముట్టకూడదని నా ప్రవక్తలు కీడు కీడు కూడా చేయడానికి వీలుదని ఆగ్నిచ్చిండు ఎవడన్నా నీకు కీడు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఎవడు ఆయన ఊరుకుంటాడా దేవుడు నీకు చూపించడా చూపిస్తే నువ్వేం చేస్తావు అయితే ఈ మధ్య ఒక సాక్ష్యం నేను నిన్నా సరే ఈ వాక్యం కంప్లీట్ చేస్తాను నేను చెప్తాను అయితే నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలు కీడు చేయకూడదని ఆయన ఎవరికైనాను వారికి హింస కలగజీయని ఆయన వారి కొరకు రాజులను గద్దించను రాజులను కూడా గద్దించను అబ్రహాం విషయంలో ఏమని ఎన్ని అభిమేళకను గద్దించినా లేదా సార మీద ఆయన ఆయన కన్ను పడ్డప్పుడు దేవుడు ఇవన్నీ మన జ్ఞాపకం చేసుకోవాలా శ్రమలో ఉన్నప్పుడు ఎందుకు నాకు వస్తుంది ప్రవ్వా ఈ శ్రమలంటే ఇంకా సంతోషించి ఆనందించాలని వాక్యం ఆ సత్యపతి అర్థం చేసుకున్నాను ప్రవ్వా నీ ఆత్మ నా మీద ఉంది నీ నువ్వు పొందిన శ్రమలు నీ కొంతనే నువ్వు దేవాన్ని నీకు ఎంతో వన్నాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఎంత సంతోషం ఎంత సమాధానం ఉంటుందో ఎంత ఆదరణ ఉంటుందో కష్టం ముందు ఉంది పొంచి ఉంది కీడు అయినా కానీ ఏ నాటికి ఆనాడే కదా అంటడా లేదా ప్రభు ఏనాటికి ఆనాడంటే దాని అర్థమైంది ఈ రోజు కీడు ఎంతవరకు రేపు కూడా కీడు ఉంటుంది మళ్ళీ ఆ వాక్యం ప్రకారం అటు ఎవరు చెప్పు అర్థం చేసుకోలేరు ఏ నాటికి ఆనాటికే చాలు నన్ను ఎందుకు చెప్పి ప్రభు ఏనాటి కీడు ఆనాటికి చాలనడా లేదా మత్స్సు వార్తలు అంటే దాని అర్థం ఏంది ప్రతిరోజు కీడు ఉంది నీకు ఈ రోజు కీడు వరకు ఉంది అయిపోయింది రేపు ఇంకో కీడు రావచ్చు ఆ రోజుకే ఎల్లుండి రావచ్చు ఆ రోజుకే కానీ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించడా పక్షులను కాపాడే దేవుడు నిన్ను కాపాడ్డా వాక్యం ఉందా లేదా ఆ రీతిగా ఆయన రాజులను గద్దించిండు ఎవరికి హింస కలగజీయలేదు ఈ వాక్యం సత్యం ఈ రోజు నీకు కూడా ఎలాంటి హింస జరగదు నీకు ఎలాంటి హాని జరగదు నువ్వు భయపడానికి వీలేదు ఆయన అభిషేకింపబడ్డ వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్లాలా అది ఎదిరించాలా జయించాలా అయితే ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నాడు ఇటీవల కాలంలో మధ్యాహ్నము ఆ ఊరికి పోయినప్పుడు పబ్లిక్ మీటింగ్ చేసేటప్పుడు ఆయన సాక్షి పంచుకుంటూ వాక్యం చెప్తుంది పెద్ద మంచి సాక్ష్యం అయింది అయితే ఆయన ఏం చెప్తుండంటే ఆయనకి భయంకరమైన చాతబడి చేసినట్ట మంత్రాలు చేసిండ ఆయన ఐదు మంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ చేస్తే దేవుడు ఆయన ఈ సాక్షి నేను చెప్తున్నా ఎందుకు దేవుడు ప్రేరేపిస్తున్నా తెలియదు అయితే ఏం జరిగిందంటే దేవుడు ఆయన దర్శనం ద్వారా చూపించిండట ఇదిగో ఈ వ్యక్తులు నీకు నీకు చేసిండు దేవుడు మాట్లాడుతున్నట్టని చెప్తుండు ఇప్పుడు వీళ్ళని ఏం చేయమంటావు అడిగినట్ట ఆయన దేవుడు అడిగిన అంట ఏం చేయాలని అడిగితే ఒకవేళ అలాంటి ప్రశ్న నీకు వస్తే నువ్వు ఏం చేస్తావు దేవుడిని కళలో చూపించి నీకు దేవుడి కళలో చూపించి ఇదిగో ఈ వ్యక్తి నేను చూపిస్తున్నా కొన్ని కొన్ని కొన్ని దక్కలు చూపిస్తాడు ఎందుకు చూపిస్తాడంటే ప్రార్థించమని భయపడమని కాదు అయితే ఆయన అంటున్నాడు వీళ్ళు ఏం చేయాలా చూపిస్తే అప్పుడు ఆయన చెప్తున్నా ఒకవేళ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు దేవుడు చెయ్యి వీళ్ళు ఏం చేయమంటావు అని చెప్పి అడిగితే వీళ్ళు శిక్షించాలా వదిలిపెట్టాలని అడిగితే నువ్వేం చేస్తావు ఆయన ఏం చెప్పాను తెలుసా దేవా వాళ్ళని తీసేపు రావా అని చెప్పిండ్రు అని చెప్తున్న డైరెక్ట్ వాక్ నేను విన్నా పక్కనే కూర్చొని నేను షాక్ అయిపోయినా దేవుడు చనిపోయిన ముగ్గురు ఐదుగురు చనిపోయినారు దేవుడు మొత్తండు వాళ్ళని మొత్తం ఐదుగురిని దేవుడు చనిపోయిన వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం అప్పుడు దాకా విన్న అప్పుడు దాకా నేను ఎంత బాగా చెప్పిండ తర్వాత ఏమైంది తెలుసా సడన్గా నా మైండ్ డైవర్ట్ అయిపోయింది ఇక్కడ మనం ఏం ఏం అర్థం చేసుకుంటాం ఇక్కడ వాడు దుష్టిని ఆదినలో ఉన్నాడు దయ్యాలను ఆదిలో ఉన్నాడు వాడు నీ మీద కుట్ర చేసి నీ మీద చేసిండు అప్పుడు నువ్వేం చేయాలా స్థేపను ఏం చేసిండు ఏసుప్రభ ఏం చేసిండు పౌలు ఏం చేసిండు పేతురు ఏం చేసిండు ప్రభావాలను క్షమించు ప్రభా వాళ్ళకు మారు మనసు ఈ ప్రభావ రక్షణ అని చెప్పాల్సింది పోయి ఏం తెలుసా దేవా వాళ్ళు తీసే ప్రభ అంటే దేవుడు మొత్త చనిపోయిండ్రు వాళ్ళు సరే ఆయన కూడా ఒక దశలో నిన్ను నన్ను పరీక్షిస్తూ నువ్వు ఎట్టా రియాక్ట్ అవుతావని కానీ ఆయన అక్కడ ఏం చేసిండు తీర్మానించుకున్నాడు ఆ రైతుగా చాలా బాధ అనిపించింది నాకు చాలా దుఃఖం అనిపించింది ఐదు మంది చనిపోయింది అనవసరంగా వాడు చేసిన తప్పే కదా ఎందుకంటే వాళ్ళ హృదయంలో దయ్యాలు కూర్చుంటే అట్లాంటి పనులు చేస్తుండే మనుషులు చేసేది మనుషులు కాదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు దయ్యం ప్రేరం ప్రేరేపింపబడి దయ్యాలు కూర్చొని నీ మీద కుట్రలు చేస్తుండేవాడు ముందా ఆ దయ్యాన్ని బంధించాలా దాన్ని ఎలా వాడు మంచిగా అది బోనిచ్చి వాడి మీద పగబట్టి వాడి శరీరాన్ని చూస్తాను వాడి దేహాన్ని చూస్తున్నాను కానీ వాళ్ళ ఆత్మను చూస్తాను వాడు ఆత్మ ఏ దుష్టి శక్తితో బంధింపబడింది ఎట్లా వాడు ఎందుకు వాడు ఆ స్థితిలో ఉండడానికి అట్లా ప్రార్థించాల్సింది పోయి ఆ పాస్టర్ తెలుసా ఏం చేసిండ చేయమని చెప్పిండ దేవుడిని దేవుడు చేస్తారు అట్ట చేస్తాడు కాబట్టి వృత్త నిబంధన కాలంలో ప్రేమించవడందరే కదా నీ శత్రుని కూడా ప్రేమించు వాడు శత్రుడు కదా మనకి ఒక విధంగా చెప్పాలంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము మనం ఆ రీతిగా అప్పుడు నాకు అనిపించింది ఇతను ఉంది ఎలాంటి ఆత్మ ఉంది ఇతన్లో ఏ ఆత్మ ఉంది ఇతనులో ప్రేమ ఆత్మ ఉందా దేశ ఉందా అప్పు నాకు అర్థమైంది అందుకే చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలా మనం ఏం చెప్తున్నామో ఏం ఏం చేస్తున్నామో ఏ ప్రవర్తిస్తున్నామో ఎట్లా మాట్లాడుతు అన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి నీ జీవితం నా జీవితంలో ప్రతి దానికి దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు మనం ఏదో ఒక ఎవరొక ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు చూడండి కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఎవడు ముట్టలేడు దుస్తుడు ఆయన అభిషేకం పొందిన వాళ్ళు ముట్టలేడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ముట్టలేడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను జ్ఞాపం చేసుకో దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం శరలో ఉన్నప్పుడు ఆ సీఎంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు మన నోటి నిండా వాక్యం ఉందా లేదా ఎంత సంతోషంగా ఉంటుంది ఇది కలలాగుందని చెప్పి ఉందో సంతోషించలేదా అట్లా మన సంతోషించాలా ఆనందించాలా ఎందుకంటే ఈ లోకంలో శ్రమం మనకు తప్పదు రాబోయేది ఇంకా భయంకరంగా ఉంటది సాధ్యమైతే ఏర్పరిచే వాడిని సైతం దృష్టిని పడేస్తాడు వారు కొట్టేస్తాడు మనుషుల్ని అందుకే మీ పిలుపు మీ ఏర్పాటును ఇచ్చే మరీ జాగ్రత్త పడడం అలాంటి సేవలో ప్రభు మన నడిపించాలా నీ పిలుపుని ఏర్పాటును కాపాడుకోవాలా నీకు కలిగిన దాన్ని దేవుడు ఆయన తిరిగి వచ్చేంత లేకుంటే పోగొట్టుకుంటారు కాబట్టి మనం అట్లా ఉండకుండా దేవుడు మనకు కనువిపు కలిగించండు మనకు సత్యాన్ని బయలుపరిచిడు కాబట్టి మనం వారి మనం ఉండవు అందను ప్రేమిస్తం అందరితో సమాధానంగా ఉంటాం ఎవరిని దేశించం మనం నువ్వు దేశిస్తావు అంటే క్రీస్తు ప్రేమ ఆయన మనసుని లేనట్టే అది ఎవరైనా కాబట్టి ఆయన మనసు మనకు ఇందాక చెప్పిండు కదా మీరు మహాస్తమలు అంతగా ఆనందించమన్నాడు కాబట్టి ఎవడు ఏ సైతాన్ని ఏ మంత్రం నీ మీద పనిచేయదు నేను నమ్ముతా ఎందుకంటే అభిషేకం కాల్చి దోవిని ఆత్మ ఆయన చాలిపోతుంది అది అది వాటి వల్ల కాదు మనం చూసినాం మనం అక్కడ పప్పు గారు అప్పు గద్ద వాళ్ళ బామర్దికి అలా దయ్యం పట్టినప్పుడు ఎంతో భయంకరం దయ్యాలు అవి చూడండి వెళ్ళిపోయింది మొత్తానికి ఫోన్ చేస్తే పోలుగా దయ్యం మాట్లాడుతున్నా ప్రార్థన చేస్తాండి అలాంటి దయ్యాలు మనకి ఏం చెయ్యవయి వాడి వాడి మీద నీకు అధికారం లేదు శత్రు బలం నీకు అధికారం అంటే వాడి బలం మీద నీకు అధికారం ఉంటే వాడిని ఏమని చెయ్యగలడా అది వాడుకున్నప్పుడే అది కార్యం జరుగుతుంది కాబట్టి మనం వాడదాము ఆయన కృపలో జీవిస్తాము ఏ దిశలో ఉన్నా ఏ బాధల కష్టాల్లో మనం ఉన్నా ఎంతో అనారోగ్యంగా ఉన్నా కానీ ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన కృప చూపించే దేవుడు ఆయన కృప మనల్ని ఎప్పుడు విచ్చిపెడు తల్లి అయినా తల్లి అయిన మనసుడు కానీ ఆయన కృప ఉండదు నేను విచ్చిపోదు పర్వతాలు తొలగవచ్చు మెత్తులు తత్తరి నా కృప నేను విడిచిపోదండి ఆయన నిబంధన చేసిండి ఆయన నిబంధన చేసిను ఆయన కృప ఉంది మన మీద భయపడకుండా అనుమానించుకుని ధైర్యంగా ముందుకెళ్లి ఆయన నీతి ప్రకటిస్తూ అనేకుల్ని అలాంటి బంధకాలు ఉన్న వాళ్ళు అంత మంది ఎంతో మంది చనిపోతున్నట్టు ఆ స్థితిలో వాళ్ళు విడిపించి వాళ్ళు కూడా రక్షణ నడిపించేటట్టుగా మనం ప్రయాసపడదాం అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగురించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పర్లోకొప్పతోంది నీకు ఎంతో వందాలి సయ్య ఈ దినవంతం మీరు మా సహాయకుడు ఉన్నారు ప్రభావాక్యం చేత మీ మమ్మల్ని బలపచ్చినారు దీనదశలో ఉన్నప్పుడు మీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు నైనా పాపమ్మలో ఉన్నప్పుడు సచినవారైన మమ్మల్ని మీరు బతికింప చేసినారు పెంటొప్పల నుంచి ఓ ప్రభావ దీనదశ నుంచి జిగటగల ఊబి నుంచి మమ్మల్ని పైకి లేపినారు ప్రవ్వ శత్రు కాడిని విరగొట్టి నైనా మీరు మమ్మల్ని నడిపించినారు ప్రవ్వా ఈ క్షణం మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రవ్వ నీకెంతో వందాలి ప్రభ మీరు అభిషేకించే బిడ్డలే దుష్టుడు ముట్టలేడు రాజులను కూడా మీరు గద్దించినారు ప్రవ్వా కాబట్టి ఈ వాక్యం మా హృదయంలో అది నెరవేరుతుంది ప్రభావ ఇది మేము స్వీకరిస్తున్నాం ఈ రోజు ఈ వాక్యం మేము స్వీకరిస్తున్నాం ప్రభావ ఇది నాది ప్రభావ ఈరోజు వాక్యం కాబట్టి మేము మీకు లోబడాలా మీ వాక్యానికి విధేత చూపించినప్పుడే సైతాన్ని విజయం పొందగలం ఎందుకంటే వాక్యం హృదయంలో ఉంటే అది ఆయుధం వాక్యం లోకపోతే ఎంతగా సైతాన్ని విజయనంచలేం ప్రభావ వాడు మా మీద పనిచేస్తాడు కాబట్టి ప్రభావ రీతి మీ ఉండకుండా మీ వాక్యం విధేయత చూపించాలి ఈ వాక్యం ఈ రోజు నాది ప్రభావ నేను హృదయంలో ప్రభావ ఈ వాక్యం ప్రకారం నేను ఈ వాక్య నా జీవితం నెరవేర్చాలని సాయపడమని ప్రాదిష్టమైన నా బ్రదర్స్ అందరూ మీ ఆశ్రయించి అభిషేకించి ప్రతి చోట మీకు శాసన పెట్టుకోండి మీరు అక్కడ మేము సిద్ధపడాలా నీకుని సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వా ఆ ప్రయాసాలు మేము ముందుకు పోవాలా వేరే సహాయపడండి మీ కృప వెంపే కృప మాకు అనుగ్రహించండి ప్రవ్వా ఈ ఆరుదంలో పాల్గొని అందరినీ ప్రదర్శనిస్తారు ఎంకరిస్తారు మనోజ్ బెరుగు మీరు ఆశ్రయించి బలపరిచండి స్వస్థతపరచండి మంచి ఆరోగ్యం తెచ్చేసి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేసి ప్రవ నూతనగా అభిషేకించి ప్రతి చోట మీకు వరకు పెట్టుకోండి ఇంకా ఎంతమంది అయితే ప్రవ్వా ఈ వాక్యాల ప్రపంచాలు అందరు దీవించి ఆశ్రయించి బలపరిచి ప్రతి ఒక్కరు మీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకుని సిద్ధపరచుకోమని ఈ దినవంతా మీరు మాకు స్థాయికి నడిపించి ఈ నామాన్ని నేను తెచ్చుకుని మీరు అందరినీ సిద్ధపరచుకోమని రావు త్వరలో రాన క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి ఆమె భద్రపచి చీకటి కాలం ప్రభా ఈ దినం యశ్వప్రభ నా దివానికి శుతం ఆ రోజు అంతాగా విశ్వాసంలో బలపరిచిన వాళ్ళకు మాకు విశ్వాసంలో బలపరిచిన అను వందలు అలానే చీకర్ జగా ఈ వెలుగు ప్రభ బాక్యం వెలుగు ప్రతి జగా పోయి వాళ్ళు చేసి వాళ్ళకి అందరినీ తీసుకురావాలి యశ్వభ నా దివానికి శుతం ఈశ్వ్రభ రాణిబిడ్డ నడిపించండి నా దివానికి శుతం వాళ్ళకి రాలే వాళ్ళకి దీవించి ఆశీర్వాద దీవించి మీరు ఆకలి మాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపి మన అందరికీ కేవిపిఎం గ్రూప్ ప్రదర్శిస్తూ కుటుంబాలకి ఇంకెంతమంది రాజుల కుటుంబాలకు అందరికీ రేణుకేస్త మనోజ్ బార్ కుటుంబాలకి అందరికీ సదాకాలంతోక ఆ మెయిన్